ద్రం కృష్ణుయామదేవాద్రం పశ్యే మాక్షత్ర స్థిరైరంగైసుమూ యేమే స్వస్తి నైంద్రోరుద్ధ్రవాస్తిన పూషా విష్వేగాస్తి నస్తాను స్వస్తి బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి మనోదృశ్యమిదం ద్వైతంకి చరాచోహ్యమనీ భావతలభ్య ఈ ద్వైతమంతయుదం ద్వైతం అంతా కూడా అంత అనే దాన్ని ఎలా చెప్తారు ఎత్కించి సచరాచరం అంటే అంత అని అంటే ఏదైతే గలదో ప్రాణము గలది ప్రాణము లేనిది కది లేని కథలనిది ఈ ద్వైతమంతా ఏదైతే కలదో ఇది మనోదృశ్యం ఇప్పుడు అది ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉందని మనం అనుకోకూడదు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండదు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు సినిమా తెర మీద ఆ ఘటనలు అవి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉన్నవి కావు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ దేనికి ప్రకాశించేటువంటి తెర ఇండిపెండెంట్గా అక్కడ ఉంటుంది కాంతి ఇండిపెండెంట్గా ఉంటుంది కానీ ఆ కాంతిలో రూపాలని చూడటము ఆ చలనాన్ని చూడటము దృశ్యాలను చూసి వాటి నుండి రసానుభవాన్ని పొందటము ఇదంతా కూడా మన మనస్సు యొక్క మూమెంట్ అదంతా మనోదృశ్యమే నేను ఒక దృష్టాంతం చెప్పేవాడిని అప్పట్లో ఇది దక్షిణావృత్తి స్తోత్రం పుస్తకంలో కూడా వచ్చింది ఆ దృష్టాంతం ఒకసారి నేను న్యూయార్క్ టైమ్స్ ఒక పేజ్ అంతా కూడా డాట్స్ ఉంటాయి డాట్స్ డాట్స్ కింగ్ ఉంటాయి అన్ని డాట్సే కానీ దాంట్లో మోనాలిసా బొమ్మకరపం డాట్స్ తప్పింకేవారు కొన్ని డాట్స్ ఒక చోట డాట్స్ కొంత దగ్గరగా ఉంటాయి ఒకచోట కొంచెం దూరంగా ఉంటాయి ఆ రకంగా ఆ డాట్స్ యొక్క రీఆర్గనైజ్ చేయటంలో మోనాలిసా బొమ్మ కనుకోండి ఇప్పుడు అక్కడ అక్కడ ఉన్నవేమిటి డాట్స్ మనం చూసినేమిటి మోనాలిసా మొనాలిసా ఎవడు చూస్తాడు మోనాలిసా తెలిసినవాడే చూస్తాడు మొనాలిసా తెలియనివాడు ఎవడని చూస్తాడు ఒక లేడీని చూస్తాడు చిన్న పిల్లవాడికి చూసాడు అనుకోండి వాడికి పురుషుడికి స్త్రీకి తేడా తెలియని పిల్లవాడు చూసాడు అనుకోండి వాడు హ్యూమన్ బీయింగ్ని చూస్తాడు హ్యూమన్ బీయింగ్ను కూడా చూసే తేడా తెలియని వాడు చూసాడనుకోండి వాడు అది కూడా చూడడం కాబట్టి డాక్ట్సే చూస్తాడు కాబట్టి ఇది మీరు చూసిది అక్కడ ఉన్నది ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ మీరు చూసేది మీ మనస్సు మీద ఆధారపడదు మనోదృశ్యం మనస్సు చేత దర్శింపబడుతుంది మనస్సు చేత కల్పించబడుతుందని అర్థం మనోదృశ్యం మీన్స్ మనసా కల్ప్యం ఇది కాబట్టిన్న ఉన్న ఘటం ఇప్పుడు అంచతమే అక్కడ వేదమంత్రంలో ఏమని చెప్తారంటే వారు వెరివాడ అక్కడ ఉన్నది మట్టి అని తెలుసుకో వృత్తిగా చేయవసం మరి నాకు ఘటం కనబడుతుంది ఏమిటి అంటే ఘటం అనేది నువ్వు చూసేది ఘటం అక్కడ ఉన్నది మట్టి ఆ రూప సంస్కారాన్ని బట్టి మట్టినే చూస్తూ ఉంటాడు ఆ మట్టి మీద తన మనస్సులో ఉండే రూప సంస్కారాన్ని ఆరోపించేదాన్ని ఘటం ఉంటుంది కాబట్టి ఇండిపెండెంట్గా ఏముంది మట్టుంది వృత్తికేత సత్యం సత్యం అంటే ఇండిపెండెంట్గా ఉన్నది కానీ అక్కడ మనం చూసింది ఏమిటి ఘటం ఈ ఘటము అది అది యథార్థం కాదు అది అది సాపేక్షం ఇట్ ఈజ్ ఇట్ ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ది మైండ్ విత్ రిఫరెన్స్ టు ది మైండ్ ఘటం అనేది ఉంటుంది వాచారంభణం మైండ్లో ఉన్నది వాక్కులోకి వస్తుంది రూపం మైండ్లో ఉంటుంది వాక్కులోకి నానం వస్తుంది అక్కడ ఉన్నది మాత్రం ఘటంగా అదే రకంగా మనము చూస్తాం ఈ జగత్ అంతా చూస్తూ ఉంటాం ఈ ద్వైతాన్ని చూస్తూ ఉంటాం ఇప్పుడు మనకి జగత్తు అలా కనపడుతుంది ఎందుకని మనకి జగత్తు మీద ఆసక్తి ఉండడం చేత అలా మనకు వచ్చిన కష్టం ఏంటంటే మనం ఆసక్తమైన మనస్సుతో వాసనలతో నిండిన మనస్సుతో జగత్తును చూస్తాం కాబట్టి మన జగత్తు ఆ వాసనల చేత నిర్మితమై ఆ వాసనలకి తగ్గట్టుగా ఉంటుంది అది ఇప్పుడు ఇప్పుడు మీకు ఎలాగంటే ఓ పది ఓ పెళ్ళికి పెళ్ళిలో ఈ పేకాటాడి వాళ్ళు కొంతమంది ఉంటారు అరగదు అనమాట వాళ్ళు దే నో ఇచ్చేదా అంతకుముందు ముఖపరిచయం లేకున్నా సరే దేవుళ్ళే దేవుళ్ళ నో ఇచ్చేది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అలాగా మనం చూస్తుండగానే మాయమైపోతారు అలా చూస్తుండగానే ఉప్మా ఇచ్చి కాఫీ తెచ్చి లోపల మాయమైపోతారు ఎక్కడికి పోయేట్రా ఇక్కడ దాకా ఇక్కడే ఉన్నాడని మీరు అనుకుంటారు అప్పుడప్పుడే అక్కడ ఓ ఓ కార్నర్ గదిలో వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు అలాగే ఇంకో రకం ఇంకో రకం వాడి జగత్తు వాడి వాసనలకు తగ్గట్టుగా ఉంటుంది మనకు అలాంటి జగత్తు ఉందని కూడా మనకు తెలియదు అలా ఉంటుంది కాబట్టి మీరు చూస్తున్న జగత్తు మన మనస్సులో ఉండే వాసనల చేత నిర్మాణమై ఉంటుంది మనం ఆసక్తితో చూస్తాం అని చేత మనకి ఆసక్తికి తగ్గట్టుగా జగత్తు కనుకుంటుంది మీరు జగత్తుని ఏ రకమైన ఇంట్రెస్ట్ లేకుండా చూడడం అభ్యాసం చేయండి చేయాలి జగత్తు మీద ఆసక్తి ఉండకూడదు ఇప్పుడు మ్రియమాణస్య ఇప్పుడు భాగవతంలో వస్తుంది పరీక్షి తడుగుతాడు నేను మరణించబోతున్నాను అన్నీ నేను ఏం చేయమంటావు అని అడుగుతాను అడిగితే జగత్తు గురించి ఆలోచించడం మనిషి ఈశ్వరుడు గురించి ఆలోచించుకోండి చెప్పారిక అతను ఏం చెప్తాడు కాబట్టి ఇప్పుడు ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడీ ఎందుకంటే మియమానస్య ప్రతివాడు మృత్యువుకి దగ్గరగా పోతున్నవాడే కాబట్టి జగత్తు మీద ఇంట్రెస్ట్ లేకుండా స్వామి రామతీర్థ చెప్పిన వాడు నీకు దేని మీద ఇంట్రెస్ట్ పెట్టుకోకు చేయాల్సిన కర్తవ్యం చేయటం వేరే ఆసక్తి పెట్టుకోకుండా ఇప్పుడు సపోజ్ మార్కెట్కి వెళ్ళామనుకోండి వెళ్ళడం తప్పేం కాదు బట్ నువ్వేమి ఇంట్రెస్ట్ పెట్టుకోకు మార్కెట్ మీద అలాగే పెళ్లికి వెళ్ళారనుకోండి తప్పేం కాదు వెళ్ళొచ్చు కానీ ఆ పెళ్ళిళ్ళు ఆ ఆ వ్యవహారం దాని మీద ఇంట్రెస్ట్ ఉండకుండా అలా నిర్లిప్తంగా ఉండాలి నిస్సంగో విచరేరిహ ఏ రకమైన సంఘము లేకుండా ఈ జగత్తులో సంచారం చేసేసి మన పనులు మనం చేసుకుని నేర్చకపోవాలి అప్పుడు మీకేమవుతుందంటే ఇప్పుడు కనపడే ఈ రాగద్వేషములతో నుండి మనకి చాలా గట్టిగా బంధాన్ని కలిగించేటువంటి ఆ జగత్తు కనపడడం మానేస్తుంది మీకు అప్పటికప్పుడే బంధం ఎదుర్తైపోతుంది ఎలాగంటే ఉదాహరణకి ఈ జగత్తు నుంచి నేను దేనిని కోరటలేదు నాకు నేను ఏది కోరట్లేదు తర్వాత ఇతరులు ఉంటారు ఏదో బంధువులు వీళ్ళు వాళ్ళు వాళ్ళ నుంచి నేను ఏమీ కోరడం నాకు ఏమీ అక్కర్లేదు తర్వాత ఈ దేహం ఉన్నది దీని నుంచి నేను ఏమీ కోరను ఈ దేహం ద్వారా ఈ సుఖాన్ని పొందాలనే ఆలోచనే నాకు లేదు ఈ బుద్ధి ఉన్నది దీని ద్వారా ఈ సమాజంలో ఏదో ప్రతిష్ట అంటే బుద్ధిని బట్టి వచ్చేది కీర్తి ప్రతిష్ట అది కావాలి అనే ఆలోచనే లేదు ఎప్పుడైతే మీరు ఆ రకంగా ఇంట్రెస్ట్ని విత్ యువర్ ఇంట్రెస్ట్ అప్పుడు మీకు ఈ ఇప్పుడు మనల్ని బంధిస్తున్నటువంటి ఆ ద్వైతం అది కరిగిపోతుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాగద్వేషాత్మకమైన వ్యవహార లోక వ్యవహారాలకి వన్ హ్యాస్ టు డై టు ఆల్ దాట్ ఐఎమ్ డెడ్ ఇప్పుడు చచ్చిపోయిన వాడు ఉన్నాడనుకోండి వాడికి ఎన్ని వ్యవహారాలు ఉంటాయి ఏ వ్యవహారం ఉండదు హీఈస్ డెడ్ టు ఆల్ ఆల్ ఎఫ్ఐఆర్స్ ఆ రకంగా ఎవడైతే ఈ ప్రాపంచిక విషయముల ఎడల మరణించిన వారితో సమానంగా అయిపోతాడో వాడు హీఈస్ డెడ్ టు ఆల్ అండ్ హీ బికమ్స్ ఆల్ సర్వాత్మభావంలోకి వెళ్ళిపోతుంది జీవన్ముక్తుడే సర్వాత్మభావంలో ఆ సర్వం కల్విధం బ్రహ్మానే సాక్షాత్కారంలో అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానంలో ఉండిపోతుంది కాబట్టి ఈ నెగేషన్ అనేది చాలా పవర్ఫుల్గా దీంట్లో అది నేను హయ్యెస్ట్ స్టెప్ నేను వర్ణించాను చిన్న అడుగు వేసినా కూడా ఏ అంశంలో మీరు ఆసక్తి రహితంగా ప్రవర్తిస్తారో ఆసక్తిని పక్కన పెట్టేస్తారో ఏ అంశంలో ఆ పద్మపత్రం ఏమాం భాష అని శ్రీకృష్ణుడు అన్నట్టుగా ఏ అంశంలో మీరు పద్మపత్రంలాగా ఉండగలుగుతారో ఆ అంశంలో అప్పటికప్పుడు ఆ బంధం మీకు తొలగింది ఇట్ ఈజ్ అనే డైలీ బేసిస్ దాన్ని అభ్యాసం చేసి ఆ లాభాన్ని ఈ క్షణంలో పొందడానికి అవకాశం ఉంది అంతటి వెరీ ప్రాక్టికల్ ఫిలాసఫీ ఎందుకంటే ఈ ద్వైతమంతా కూడా మన మీద ఆధారపడి డిపెండ్స్ అపాన్ యూ వ్యక్తి మీద సో ఇప్పుడు వీడు కొడుకు అంటే మీరు అలా స్వీకరించబట్టి వాడు కొడుకు సపోజ్ మీరు వైరాగ్యం కారణంగా కొడుకు లేదా అందరూ కొడుకులే అనో లేకపోతే పర్టికులర్గా ఈ రిలేషన్షిప్ ఏముంది అని మీరు స్వీకరించలేదనుకోండి బస్ పోయిందంత ఏది చెడిపోయిందేమి ఉండదు అని ఎవరిథింగ్ విల్ బీన్ ఇట్స్ ప్లేస్ అంటే ఏమిటి ఈ రాగద్వేషాలకి ద్వంద్వాలకి ద్వౌ ద్వౌ అని ద్వంద్వం రెండు రెండు రెండు అలాగా ఈ ద్వంద్వాలకి రాగద్వేషాలకి అవి మనల్ని బంధించేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మనమే ఇస్తున్నాం ఆ శక్తిని మనం స్వీకరించడం చేత దానికి ఆ శక్తి వచ్చింది ఇప్పుడు నేను నడిచి వెళ్తున్నా ఎవడో మన ఎవడో హార్ష్గా మాట్లాడతాను పరుషంగా మాట్లాడతాను నేను నవ్వు వేసి ముందుకు వెళ్ళిపోతా ఈ కాండు ఎనీ థింగ్ టు మై అలా కాకుండా వీడవడ రా నాతో మాట్లాడడానికి దాన్నే అహంకారం ఉంటారు ఈగో వచ్చిందనుకోండి దానివల్ల మనం చాలా దుఃఖాన్ని అనుభవించాల్సింది ఆ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది మనం కొని తెచ్చుకున్నటువంటి దుఃఖం కాబట్టి ఈ ద్వైతమంతా కూడా మనము స్వీకరించడం చేత వచ్చిందే తప్ప అది అక్కడ స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఉందని మాత్రం మీరు వెళ్ళడం అనుకోండి మనోదృశ్యమిదం ద్వైతం ఈ జగత్తు సత్యము అనే అంధవిశ్వాసం నుంచి మనం బయటపడిపోవాలి అది అంధవిశ్వాసం తెలిసి ఉన్న తెలుసుకున్నవాడి మాట కాదది ఈ జగత్తు సత్యమో దాని నుంచి ఎప్పుడైతే మీరు బయటపడిపోతారో ఇది సత్యమో అనే భ్రమ ఎప్పుడైతే మీరు బయటపడిపోయి ఇది సత్యమేనా అని ప్రశ్నించడం మొదలు ఆ క్షణం నుంచి కూడా ఆ ద్వైతమంతా కూడా కళ కరిగిపోయినట్టుగా కరిగిపోతుంది మీకు నిద్ర వస్తు నిద్ర తెలివి వస్తుండగానే కళమవుతుంది అలా చూస్తుండగానే కరిగిపోతుంది అదే రకంగా ఇదంతా సత్యమా ఆత్మస్వరూపుణా నేను సత్యం తప్ప ఈ చిదాకాశం అనే విధంగా అలాగా నిర్మలమైన చిదాకాశ రూపంగా నేను ఉన్నప్పుడు ఎక్కడుంది ద్వైతం అని కనుక ఆ విధంగా విచారం ఆత్మవిచారం చేసుకోగలిగితే ఆ ద్వైతం మన కళ్ళ కల కరిగినట్టుగా కరిగిపోతుంది ఇంకొకటి చెప్తాను మీరు వాళ్ళ మీరు ట్రై చేసి చూడండి మీరు స్మృతి అంటే పాత జ్ఞాపకాలు అది లేకుండా భవిష్యత్తు గురించి ఊహాపోహలు లేకుండగా మీరు ఉన్నారనుకోండి కొద్దిసేపు సపోజ్ అప్పుడు మీ సంసారం ఏమిటవుతుంది వాట్ హ్యాపీన్స్ టు ఇట్ అది కళ కరిగినట్టుగా కరిగింది మనమే ఈ పాత జ్ఞాపకాలని మధురానుభూతులని ఇలాంటి ఇలాంటి సెంటిమెంట్ అంతా దాన్ని జోడించి నిన్న చెప్పినట్టున్నానే మాట మనమే దానికి ఆ గతానికి ఒక ప్రాణం పోసి తనని తాను ఒక హిస్టారిక్ సెల్ఫ్గా నిర్మాణం చేసుకుని ఒక పరిచ్ఛన్న వ్యక్తిత్వంలోకి తనను తాను ముంచుకుని మనిషి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఈ ద్వైతం అనేది ఇది మనోదృశ్యం అని తెలుసుకుంటే చాలా గొప్ప లాభం ఉంటుంది మనస్సు కనుక మనస్సు కాకుండా పోతే ఈ ద్వైతం మీకు అసలు కనపడినే కనపడదు మనసో యమనీభావే మనస్సు మనస్సు కాకుండా పోవాలి ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంటే గాలి తగ్గుతుంది ఏదో వేడి గాలు చల్లని గాలు వాటి ఫ్యాన్ తిరగడం మానేసింది అనుకోండి గాలి తగలడం మానేస్తుంది అనుకో అలాగే మనస్సు తిరుగుతున్నంతసేపు రాగద్వేషాలు బంధము తప్పనిసరి మనస్సు తిరగడం మానేసింది అనుకోండి ద్వైతం అనేది లేకుండా ద్వైతవాదులపై పెద్ద దండయాత్ర నువ్వు ద్వైతం ద్వైతం అంటావు కదా నేను చెప్పాను ఈ మాట నిద్రలో లేదు ద్వైతం నువ్వు అసలు ఎప్పుడూ నీకు అర్థం కాదు ఎందుకు నిద్రలో ఏమైంది ద్వైతం లేదు కదా నిద్రలో ద్వైతం లేదు ఇప్పుడు నేను దేవుడు అని వీడంటాడు నేను పరిచ్ఛిన్న జీవుడుని దేవుడు అని వీడంటాడు వీడు నిద్రపోయాడు ఏమయ్యారు ఈ దేవుడును నేను ఏమయ్యాడు బోత్ ఏదో ఒక తత్వంలో కరిగిపోయి ఇంకో తత్వంలోకి వెళ్ళిపోయడం లేదా వీడు వీడు వీడి దేవుడు ఇద్దరూ కూడా దేంట్లోనో ఒక దాంట్లో కరిగిపోయారు అదేదో మరే అది ఏదో మనకి తెలియదు ఏ దేంట్లోకి వెళ్ళిపోతున్నామో వెళ్ళిపోతున్నాం దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను లేను దేవుడు లేడు ఎత్ర పిత అపిత భవతి తండ్రి లేడు మాత అమాత భవతి తల్లి లేదు దేవ అదేవో భవతి అయితే బహువచనమో ఏకవచనమో దేవాహ అదేవా భవంతి వీడి వీడు తెల్లవారులు వేస్తే సోమా యశ్వగ్ని యశ్వహ పొద్దున్నో ఇద్దరు దేవతలు సాయంకాలం ఇద్దరు దేవతలు వీడు ఆరాధిస్తాడు మధ్యలో ఇంకో అరడతను ఆరాధిస్తాడు ఏమంటే ఈ వేరే రాళ్ళ తీసు దేవత వాళ్ళందరూ దేవతలు కాకుండా అయిపోయారు ఎత్ర వేద అవేదవంతి వేదములు వేదములు కాకుండా అయిపోయాయి అది అది ఆ తత్వము దాంట్లో కదా మనం వెళ్ళిపోతా అది ద్వైతమా కాదా అది సో వెరీజ్ యువర్ ద్వైతం ద్వైతం ద్వైతం అని హడా చేస్తే ఏమైనట్టు సమాధి స్థితిలో ద్వైతం ఉండదు మనస్సు చలనం లేకపోతే జాగ్రత్త అవస్థే ఉండదు జాగ్రత్త అవస్థ లేకపోతే ద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది మనస్సు మనస్సు కాకుండా పోయినప్పుడు ద్వైతం అనేది ఉండదు బాష్యకారులు ఏమంటున్నారంటే రజ్జు సర్పవత్ వికల్పనారూపం ద్వైత రూపేణ మన ఏవా రజ్జుసర్పంగా ఏదున్నక్కడ మనస్సే అనేకములు అనే భేద బుద్ధితో భేదరూపంగా ఏదున్నది మనస్సే ఉన్నది మనస్సే అలాగే ఆ భేదాలన్నింటినీ మన ముందు ప్రదర్శిస్తూ ఉంటుంది కాబట్టి ద్వైతంగా ఉన్నది మనస్సే ఇప్పుడు మనల్ని ప్రధానంగా బంధించేటువంటివి ద్వైతములు సుఖము దుఃఖము ఏమంటే ఈ సుఖము దుఃఖము అవి స్వతంత్రములైన తత్వములు మనకు ఉన్నాయి మన జీవితంలో మనల్ని బాధ పెడుతున్నాయి అని మనం అనుకుంటామే సుఖం మనని ఉల్లాసంగా చేస్తుంది అని దానికోసం తహతహలాడడం దుఃఖం మనల్ని బాధ పెడుతుంది అని బెంగపెట్టుకోవడం ఈ దుఃఖ నివారణ కోసం వీడు ప్రయత్నం చేయడం ఎవడైనా సఫలుడయ్యాడా ప్రహ్లాదుడు అడిగాడా కృష్ణ దుఃఖ నివారణ కోసం ఇన్ని తరతరాలు వేలాది సంవత్సరాలు మానవ జాతి కూడా కృషి చేస్తోంది కదా ఎవడైనా సఫలుడయ్యాడా నాకు ఆశ్చర్యం అండి నేను ఇలా అన్నాను మీరు మరియు మీరు ఓపెన్ మైండ్తో అంటే చెప్తారు జయేంద్ర సరస్వతి గారి చుట్టూ వీళ్ళు జ్యోతిష్ పండితులు పండిత ప్రకాండలు ఉన్నారు పంచాంగాలు రాస్తారు గ్రహాల గురించి చెప్తారు ఇది చెప్తారు అది చెప్తారు ఆయనకు ఒక్కడు సూచన ఇవ్వలేకపోయాడు మీరు ఈ రకమైన ఒక ఆపద మీకోసం ఎదురు చూస్తూ ఒక్కడు సూచన ఇవ్వలేకపోయాడు ఆయన్ని ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ చేసేసి పట్టుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు కాంచీపురంలో కూర్చుని ఆ పంచాంగాలన్నింటినీ దులిపేసి లెక్క వేసి జైలు నుంచి ఎప్పుడు వచ్చేస్తాడు ఎలా అది బయటకు వచ్చేయడానికి ఏ రకమైన ప్రార్థనలు చేయాలి అదంతా రెడీ చేసి ఓ తాకీద సేలోర్స్ వరకు వచ్చింది ఏమిటే మంత్రంతో సహా ఈ మంత్రాన్ని జపించాలి ఇప్పుడు మేమందరం కూర్చుని ఆ మంత్రం జపించాలి ఒక రకం వచ్చి నా ఎత్తి మీద కూర్చున్నాడు ఈ మంత్రం చెప్పించాలి నేను అన్నాను చెప్పించబోయా అన్నాను కాదు మీరు కూడా చెప్పించాలి నేను సరే పోనీ ఒక జరాస్ కాపీ అయ్యి నేను చెప్పించినప్పుడు చెప్పిస్తాను అలా కాదు మీరు అందరి చేత చెప్పింపజేయాలి నేను అన్నాను ఆ మాట వెళ్ళి జనరల్ మేనేజర్తో మాట్లాడే అంటే జనరల్ మేనేజర్కి మీరు చెప్పండి దాట్ యూ డోంట్ ఎంటర్ఫర్ జనరల్ మేనేజర్ నేను మే ఏదో మా తంటాల్ నేను భక్తుడిగా వచ్చి ఈ రకమైన వ్యవస్థ నువ్వు జరల్ల బాధితులతో మాట్లాడు నువ్వు మాట్లాడు వెళ్ళి నేను మాట్లాడేది నేను మాట్లాడే కాదు నేను నేను ఉండగా మీరు నేనుండదే నువ్వు వెళ్ళి మాట్లాడు ఈ రకంగా సో ఏదో మంత్రం చెప్పి మంత్రం ఎవడి గురించి ఏ దేవత కార్తవీర్యార్జున మంత్రం శ్రీకృష్ణ మంత్రం చెప్పించి ఏదో కాలక్షేపం చేస్తుంటే ఇప్పుడు కార్తవీర్యార్జున మంత్రం చెప్పింది అంటే శ్రీకృష్ణ మంత్రం చెప్పిస్తే ఆయన జైలు నుంచి రాడా బయటికి రారా కర్తవీర్యాలు మాత్రమే జపించాలా అంటే అలాగే వాళ్ళు మరి దాన్ని అలా వ్యవస్థ చేశారు వీళ్ళ పాండిత్యమంతా అంతకు ముందు ఏమైంది ఈ ప్రశ్న నాకు సమాధానం రాని ప్రశ్న సో సుఖదుఖములు అనేవి అవేవో పరమ సత్యములు జగత్తులో యథార్థంగా ఉన్నవి అని ఎవడు చెప్పాడు దట్ దట్ ఇట్ సెర్ఫ్ ఇస్ నా నేను ఎరుగుతున్న ఒక మహాత్ముడు ఆయన్ని జైల్లో పెట్టారు జైల్లో పెడితే ఆయన ఏమన్నాడంటే వాళ్ళతోటి మీరు నా మీద ప్రయోగించే ఆయుధం ఏమిటి నన్ను ఒక సెల్లో బంధించి నన్ను హింస పెట్టడం అదే కదా నేను ఆ సెల్ లోంచి బయటికి వెళ్ళాలి అనే ఇచ్చని ఈ క్షణం నుంచి నేను విదిలిపెట్టేస్తున్నాను నాకు ఇంకా ఈ సెల్ నుంచి బయటకు వెళ్ళాల్సిన పనే లేదు అని ఆ ఇచ్చని విదిలిపెట్టేసాడు విదిలిపోయే సరిలో కూర్చున్నాడు ఇప్పుడు వాళ్ళు అన్నారు మాకు మీ మీద ప్రయోగించదగ్గ ఒకే ఒక ఆయుధం మాకు లేకుండా చేసేవాయనుకున్నాడు ఎందుకంటే ఈ సెల్ నుంచి జగత్తులోకి వెళ్ళాలని ఇచ్చి బయటకు వెళ్ళాలని ఇచ్చే నాకుంటే వాడు నన్ను జైల్లో పెట్టి నన్ను హింస పెట్టగలుగుతాడు ఆ ఇచ్చే నాకు లేకపోతే ఇంక వాడేం చేస్తాడు కాబట్టి సుఖదుఖములనేవి దే ఆర్ స్టేట్స్ ఆఫ్ మైండ్ నేను భోజనాన్ని కూర్చున్నాను స్వామీజీ నెయ్యలేదు పప్పులోకి వేయడానికన్నా నేనన్నానమ్మా నాకు నెయ్యి వద్దే వద్దు అన్న నెయ్యి వద్దే వద్దు ఇప్పుడు అది సుఖమా దుఃఖమా నీయలేకపోవడం అరే దుఃఖమే కానే కాదు సపోజ్ సపోజ్ నేనే ఇలా అని అనుకోండి నీయే లేకుండా పప్పు అన్నా ఏం తింటామండి అని ఆ దుఃఖం అయిపోతుంది అప్పటికప్పుడు అది దుఃఖం అయిపోతుంది కాబట్టి కేవలము ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ సుఖము దుఃఖము స్టేట్ ఆఫ్ మైండ్ నేను మనస్సు కాదు సుఖ దుఃఖములు మానసిక స్థితులు వాట్ అబౌట్ మీ ఐఎమ్ నాట్ ది మైండ్ తర్వాత కామన వాట్ ఈజ్ ఇట్ ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ తర్వాత అయితే ఇదంతా ద్వైతం వాట్ అబౌట్ అద్వైతం అద్వైతం అన్నది మనస్సుకు అతీతంగా ఉంది మనసో యమనీభావే మనస్సు మనస్సుగా ఉంటూ ఉండగా ఆ మనస్సు యొక్క వేరువేరు స్థితులతోటి మనం మమేకమై తధాత్మ్యాన్ని చెంది ఉండగా మీకు అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది ద్వైతమే ఉంటుంది మీరు ఎప్పుడైతే మనస్సుకు అతీతంగా ఉండి మనస్సులో చలనం తగ్గిపోయి అమనీ భావాన్ని ఎప్పుడైతే పొందేస్తారో అమనీ భావము మనీ అమనీ కాదు మనస్సు నుంచి అమనీ అని సో మనీ అంటే ఇంగ్లీష్ పదం అది దాంతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి అమనీ భావం అంటే డబ్బు అలా కాదు మనస్సు మనస్సు కాకుండా అయిపోవడం చలనానికి మనస్సు సరిగా చలనానికి మనస్సరిగా చలనం లేదు అంతే కాబట్టి చలనం లేకపోతే ఇంకా మనస్సు ఎక్కడుంది అటువంటి స్థితిలో ద్వైతం అనేది ఉండనే ఉండదు కాబట్టి ఆ అద్వైతానుభవం కావాలి అంటే మనస్సు ద్వారా సంభవం కాదు మనస్సు అమనస్సు అయినప్పుడే అది లభిస్తుంది మనస్సు మనస్సుగా ఉన్నంతకాలం ద్వైతమే భాషిస్తుంది కాబట్టి ఈ ద్వైతము స్థితి దేనియందు నిలిచి ఉన్నది మనస్సు మాత్రమే నిలిచి ఉన్నది తిం ప్రమాణం ఇది అన్వయవ్యతిరేకలక్షణం అనుమానమాహా కథం అంతవరకు అవతారిక ఇప్పుడు జద్వైతం అన్నది మనస్సు తప్ప మరొకటి లేదు అని మీరు అన్నారే దాని ఎందు ప్రమాణమేమి హేతు చెప్పండి ఎలాగది అని అడిగితే అన్వయ వ్యతిరేక లక్షణమైన ప్రమాణాన్ని చెప్తున్నారు మనస్సు ఉన్నప్పుడు ద్వైతమున్నది మనస్సు అమనీభావాన్ని పొందినప్పుడు ద్వైతము లేదు మనస్సు ఉన్నప్పుడు ద్వైతమున్నది అంటే అన్వయం మనస్సు అమనీభావం పొందితే ద్వైతము లేదు ఇది వ్యతిరేకం ఈ రెండింటినీ కలిపి మీరు కలిప కలిపి ఒక చోట కలిపి ఒక ఒక ఒక సింగిల్ కంక్లూషన్ తీసుకురండి ఆ రెండింటి నుంచి అని అది ద్వైతం అనేది మనస్సాపేక్షము మనస్సు యొ మనస్సుపై ఆధారపడి ఉంటుంది మనస్సు కదలికుంటే ద్వైతం ఉంటుంది లేకుంటే ఉండదు అనే నిష్కర్ష మనకు ఇప్పుడు బంగారం ఉంటే ఆభరణాలు ఉన్నాయి బంగారం లేకపోతే ఆభరణాలు లేవు దీన్ని నిష్కర్షం వస్తుంది ఆభరణము అనేది కేవలము బంగారం యొక్క ఒకనొక రూపాంతరము మాత్రమే అని నిష్కర్ష వస్తుంది అదే అన్వయం వ్యతిరేక లక్షణమైన అనుమానం యద్భావే యద్భవతి యద్భావే తనభవతి అని దాన్ని అన్వయం వ్యతిరేక లక్షణమైన అనుమానం ఉంటుంది ఒక రకంగా దీన్ని ఇంకో రకంగా ఇంకో రకంగా కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నది అనుమానం ఇది మట్టి ఉంటే కొండ ఉంది మట్టి లేకపోతే కొండలేదు దీన్ని బట్టి ఏం సెటిల్ చేశారు కొండ మట్టిపై ఆధారపడి ఉండను ఆ రకంగా ద్వైతము మనస్సుపై ఆధారపడి ఉండము ఇప్పుడు నేను మీకు ఇంకో మాట్లాడుగుతా ఇప్పుడు మీరు జగత్తు అంటారు ద్వైతానికే జగత్తు అని మరుగుపేరు మీరు ఆలోచించండి మీకు కొన్ని భావాలు ఉంటాయి ఫీలింగ్స్ కొన్ని ఐడియాస్ ఉంటాయి కొన్ని ఒపీనియన్స్ ఐడియాస్ ఉంటాయి తర్వాత మీకు కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి నాకు ఇది ఇష్టం అది ఇష్టం అంటే కొన్ని రిపల్షన్స్ ఉంటాయి నాకేమో ఈ పండు ఇష్టం కాదు ఆ చీర ఇష్టం కాదు లేకపోతే ఆ షర్ట్ ఇష్టం కాదు ఆ రంగు ఇష్టం కాదు అంటో నాకు ఈ రంగు నాకు ఆ రంగు కాదు అంటో ఇవ్వకున్న అట్రాక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఇల్లు కట్టించుకుంటారు ఇల్లు కట్టించుకుంటే దానికి ఏదో పెయింట్ వేయిస్తారు పెయింట్ వేసినప్పుడు నాది ఇష్టం కొడుకు ఇష్టం కూతురికి ఇష్టం భారీకి ఇష్టం అని చూసుకుంటాడు తప్ప ఏది సైంటిఫిక్గా ఆలోచించాలి సరే మనిషి ఎంత మూర్ఖంగా ఉంటాడో ఆలోచించగ ఇప్పుడు ఎట్ ఈజ్ అ సైన్స్ డే సో సైన్స్లో కంటికి చాలా ఫ్రెండ్లీగా లవింగ్ కంటికి ఏ రకమైన స్ట్రెస్ లేకుండా ఉండే కాంతి ఏది అని అలా ఆలోచించుకోవాలి కదా దానికి తగ్గట్టుగా వీడు కలర్ కొనుక్కోవాలి న్యాయంగాను అలా చూసుకోడు సో నాకు ఇది ఇష్టం నాకు గులాబీ అని ఇష్టం అంటే ఎందుకు గులాబీ అని ఇష్టం వైఫ్ నేను పిచ్చాయేమన్నా సో జను పిచ్చివాళ్లే నిజంగా it won't attractions a yeah, repulsions like yellow color istaam kada why like that nenoo konraadik ee aditponde ivaboyanu edo polistu na aditponde yabutai hate banana why should you hate banana o maata nachchu bayy nagu banana kadukulo problem untundali ana nachchu tappule kaane a young man ki kadukulo problems esukuntai raallu kuda rigichukuntaru so banana ni hate chestara why should you hate banana సో ఇటువంటి ద్వేషభావములు కాబట్టి నేను చెప్తున్న వాళ్ళ ఇష్టంతో మీరు గుర్తుపెట్టుకోండి ఏమిటి భావాలు భావాలు భావాలు ఎమోషన్స్ ఒపీనియన్సు తర్వాత మీకుండే ఆకర్షణలు మీకుండే అయిష్టములు ఇష్టములు అయిష్టములు నాకు ఇష్టం నాకు అది ఇక తర్వాత వాల్యూస్ ఉంటాయి కొంతమందికి వాల్యూస్ ఉంటాయి ఇప్పుడు వాల్యూస్ ఎలా ఉంటాయి సపోజ్ నేను ఎక్కడికో భిక్షకు వెళ్ళాను మామూలుగా కూర్చున్నాను ఇంకొక ఆయన వచ్చా రెండు కూర్చోండి అమ్మ ఆయన వచ్చి కూర్చో ఏ స్వామీజీ ముందు షర్టు ప్యాంటు ఉప్పేసి మంచి కట్టుకొచ్చి కూర్చో అని చెప్పాడు నేను చెప్పలేదు ఆయనే చెప్పాడు ఈయన పాపం ఇబ్బంది పడ్డాడు నేను అన్నాను పర్వాలేదు నేను ఆయన చెప్తాను వచ్చి మీకు ఎలా సౌకర్యంగా ఉంటాయో అలా కూర్చోండి స్కేల్ ఆఫ్ వాల్యూస్ ఉంటాడు ఇంతే మీకు వాల్యూస్ అంటే ఏమిటో ఇప్పుడు మనకు వాల్యూ ఉంటుంది సాయంకాలం ఆరేపు కరెక్ట్ టైంకి పాఠం మొదలు పెట్టాలి కబుర్లో అవి పెట్టుకోకూడదు ఆలస్యంగా రాకూడదు ఈ చుట్టూ వేడి ఉంటుంది వేడిని గురించి పట్టించుకోకూడదు పాఠం మీద ఇవిలాగేవో కొన్ని వాల్యూస్ ఉంటాయి ప్రతివాడికి కొన్ని స్కేల్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి ఏమంటే అవి తర్వాత కొన్ని మోటివ్స్ ఉంటాయి కొన్ని సంస్కారాలు ఇచ్చలు వాసనలు ఇవన్నీ ఉంటాయి తర్వాత కొన్ని అపేక్షలు ఉంటాయి భవిష్యత్తు గురించి నాకు ఈ అపేక్షలుంది ఇవి ఇవన్నీ కలిస్తే మీ జగత్తు అవుతుందండి ఇంతే కదా మీ జగత్తు ఇంతకంటే వేరే ఏమైనా ఉందా కాబట్టి మీరు ఏది జగత్ అంటున్నారో అది మానసిక జగత్తు తప్ప ఇంకేముండదు మీ సంస్కారాలని వాసల్ని మైనస్ చేస్తే మీ జగత్త లేదు అసలు ఇదోటే జగత్ ఇహ ఓన్లీ బ్రహ్మ పర సర్వం కలిపిదం బ్రహ్మే ఉంటుంది జగత్తే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీ మనోదృశ్యం ఇదం ద్వైతం అని అనడానికి ఏమైనా సందేహం ఏమైనా ఉందా అసలు ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా దూరించే ఇవన్నీ కూడా మైండ్ యొక్క మూమెంట్సే వీటన్నిటినీ కలిపితే మన మెంటల్ వరల్డ్ ఒకటి నిర్మాణం అవుతుంది కాబట్టి మీరు మీరు మనస్సుకు అతీతంగా అమనీభావంలో చేరి ఆ అద్వైత ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకోవాలి అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ మనస్సు యొక్క చలనం మీద ఒక ఆధిపత్యాన్ని సంపాదించాలి ఒక కమాండ్ని సంపాదించి ఆ అమనీభావాన్ని కూడా అనుభవానికి తెచ్చుకుంటే అప్పుడు మీకు కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఉంటుంది ఈ మనస్సు చలనంలో కనపడే జగత్తు ఇది మనస్సు చలనం లేనప్పుడున్న నా స్వరూప స్థితి ఇది అని కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అప్పుడు ఆ స్థితిలో మీరు తెలుసుకోగలుగుతారు ఏమని ఈ మనస్సు యొక్క చలనంతో వచ్చేటువంటి జగత్తు మిత్యా అని తెలుసుకోగలుగుతారు నేను బ్రేక్ఫాస్ట్ చేశాను కూర్చున్నాను ఏదో చాంద్రోగ్యం పుస్తకం చూద్దామని కూర్చునేప్పటికీ ఈ లోపల మనస్సుకి ఏదో గుర్తొచ్చింది వాడు ఇలా అన్నాడు అని ఎవరి మీద గుర్తొచ్చింది మనస్సంతా వికారమైపోయింది వెంటనే నేనేం చేశానంటే ఈ మూమెంట్ ఆఫ్ మైండ్ ఇది దీని యొక్క వాస్తవికత అని సాక్షి రూపంగా దర్శించాను ఆ చలనం పోయింది ఆ మూమెంట్ ద పర్టికులర్ మూమెంట్ ఆఫ్ మైండ్ అవతలికి పోయింది పోతే ఆ మనసు కలిగిన వికారమంతా కూడా పోయి నేను ప్రసన్నంగా అయిపోయాను వెంటనే నాకు అర్థమైపోయింది ఏమిటి ఆ వాడేవడో ఏదో అన్నాడనేటువంటి ఆ అవమాన భావన ఈ వికారము ఇదంతా కూడా ఈ మనస్సు యొక్క చలనం తప్ప మరేమీ కాదు అన్నా అంటే అద్వైతం అలాగే మీరు ట్రై చేసి చూడండి అద్వైతం అన్నది అనుభవానికి సంబంధించిన విషయం అదే వాదోపవాదాలకు సంబంధించిన విషయం కాదు కదా కాబట్టి మనస్సుని అమనీభావం చేసినట్లయితే ఏమవుతుంది తేన హి మనసా వికల్ప్యమానేనా సో ఈ మనస్సు వికల్ప్యమానైనా అంటే ముక్కలు ముక్కలుగా ప్రకటమవుతూ ఉంటుంది వికల్ప వికల్పాలు కింద ప్రకటమవుతూ ఉంటుంది అంటే అధ్యస్యమానేనా ఇత్యర్థ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఘటం అంటారు ఘటం అంటే మనస్సు యొక్క చలనానికే ఘటం అనిపేమండి పటం అదేమిటి మనస్సు యొక్క చలనమే కానీ ఇప్పుడు మనకేమనిపిస్తుంది ఘటం వేరు పటం వేరు అనిపిస్తుంది ఈ ఘటము పటము ఘటము పటము అనే భిన్న రూపములుగా భాషించిన మనస్సు ఒక్కటే అంటే ఇప్పుడు ఒకే మనస్సు వికల్ప్యమానైన వేరువేరు రూపాలుగా మనకు కనపడతాం మనం అలా భ్రమపడుతున్నాం కూడా ఎంత చిత్రం అంటే ఘటము పటము సరే నేను నా చేత తోడబడే దృశ్యము ద్రష్ట దృశ్యము ద్రష్ట అన్నప్పుడు మనస్సు మనస్సే మనస్సు యొక్క ఒక రూపం దృశ్యము అన్నప్పుడు మనస్సు యొక్క మరొక రూపం చూడండి మనస్సు వికల్ప్యమానైనా సో ఆ ప్రాజెక్టర్ నుంచి కాంతి బయలుదేరుతుంది ఒకే కాంతి బయలుదేరుతుంది కానీ తెర మీద ఆ ఫిల్మ్లోంచి బయటకు వచ్చి తెర మీద పడేపటికి ఆ ఫిల్మ్లో ఉండేటువంటి ఇంప్రెషన్స్ కారణంగా ఆ ఒకే కాంతి ఇటువైపు హీరో అటువైపు విలన్ కింద విడిపోతుంది విడిపోయి ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకుంటుంది ఎంత విడ్డూరంగా ఉంది అవడానికి ఇదే అదే కాంతి అదే కాంతి సేమ్ కాంతి రెండు మొక్కలు అయిపోతుంది ఆ విధంగా మనసా వికల్ప్యమానైనా అలా మొక్క మనస్సు వికల్పాలని పొంది వికల్పములు అంటే భేదములు అర్థం భిన్న భిన్నములుగా అయిపోతూ ఉంటే అటువంటి మనస్సు చేత దృశ్యం మనోదృశ్య విధం ద్వైతం అది అటువంటి మనస్సు చేత మన ముందు ఉపస్థా మన ముందు పెట్టబడేటువంటి దైతం అదే మనస్సు ఆ మనస్సే ఘట రూపాన్ని పొందుతుంది పట రూపాన్ని పొందు మనకు ఈ ఘటం వేరు ఆ పటం వేరు అని భేద దృష్టితో మనం చూస్తాం అవడానికి అన్నీ ఒకే పృథివీ భేద దృష్టితో మనం చూస్తున్నాం తప్ప అదంతా ఒకటే పృథివీ కాబట్టి ఆ విధంగా మనస్సు వికల్పం అవుతో ముక్కలు అవుతో మన ముందు ఒక ద్వైత ప్రపంచాన్ని నిలబెడుతుంది ఇక్కడ భా మన గౌడపదాచార్యుల యొక్క డిక్లరేషన్ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ఏమిటంటే నువ్వు ఏదైతే నానాత్వ విశిష్టమైన జగత్తు అంటున్నావో ఈ జగత్తు నానా కాదు సత్యము కాదు అదంతా కూడా కేవలము మనస్సు యొక్క చలనము మాత్రమే అదే ఆయన ప్రతిజ్ఞ అంటున్నారు సర్వం మనహ తిప్రతిజ్ఞా కాబట్టి నువ్వు ఏదైతే సర్వము అని అంటున్నావో అది అదంతా కూడా కేవలం మనస్సు మాత్రమే ఇప్పుడు మీరు ఆలోచించండి కొడుకు కూతురు మిత్రుడు శత్రువు అని మీరు చూస్తున్నారు ఆ భేదపూర్వకంగా అవి అదే ద్వైతం అంటే అంత ద్వంద్వాలు సో ఆ ద్వంద్వాల రూపంగా చూస్తున్నారు మీరు చూసేప్పుడు ఆ రకమైన జగత్తు ఆ ద్వంద్వములతో నుండి ఉన్న జగత్తు ఇది కన్ను ద్వారా చూడబడేవా ఆ ద్వంద్వములు లేకపోతే కన్ను ద్వారా కన్ను చూసేదేదో చూస్తూ కానీ మనస్సు కల్పించేటువంటి ఆ కల్పనలా అన్నది చూసుకోవాలి ఇది ఎలా ఉంటుందంటే వీడు మెసేజ్ ఇస్తాడు రిపోర్టరు కెమెరామెన్ను వాడు ఒక క్లిప్ వీడియో క్లిప్పు మెసేజ్ ఇస్తాడు దాన్ని ఎడిటరు వాడికి నచ్చిన భాషలో దాన్ని ప్రసారం చేస్తాడు రిపోర్ట్ ఇవ్వడాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ వెయ్యి మంది వచ్చారు రేషన్ కార్డుల కోసం నాలుగు వందల రేషన్ కార్డులు ఇప్పటికి ఇవ్వడం అయింది అని రిపోర్ట్ ఇస్తారు ఇప్పుడు ఆ ఛానల్ ఎడిటర్ ప్రో గవర్నమెంట్ అయితే అనేక మంది వచ్చిన వాళ్ళలో చాలామందికి రేషన్ కార్డులు ఇవ్వడం అయింది చాలామంది చాలా సంతోషంగా రేషన్ కార్డు తీసుకువెళ్తున్నారు అని అదే క్రౌడ్ సేమ్ క్రౌడ్ దాంట్లో వచ్చిన వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఉంటారు అదే అపోజిషన్ దాని వాడైతే ఎంతోమంది వచ్చారు చాలామంది నిరాశతో వెనక్కి వెళ్తున్నారు గవర్నమెంట్ని తిట్టుకుంటున్నారు అని ఇప్పుడు ఇదేమైంది వాడు పంపించిన వీడియో క్లిప్పులో ఇంత సమాచారం ఏమి ఉండదు దాన్ని ఎత్తిమీద వీడు పెడతారు ఇదంతా కూడా వీడు అధ్యారోపణ చేస్తారు అవునంటారా వార్తలన్నీ ఇలాగే ఉన్నాయి ఉన్న యథాతథంగా వార్తల్ని వాళ్ళు చెప్పడం మానేశారు వార్తలన్నీ ఇలాగే ఉన్నాయి ఈ మధ్యన ఆ టెన్నిస్ అమ్మాయి యొక్క వివాహం గురించి వచ్చిన వార్తలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి అది ఏమీ లేదు అక్కడ ఉన్న వార్త ఏమిటంటే అసలు వార్తే కాదు ఉన్న వీళ్ళు హైప్ చేసి పెట్టారు పోనీ వార్త ఉంది వాళ్ళెదో కొంత సెలబ్రిటీస్ కనుక వార్త ఉంది అనుకుంటే ఇతను అమ్మాయిని పెళ్ళాడాలనుకున్నాడు ఈ ఇలాగంటే అభిప్రాయం ఇతనికి ఐదేళ్ల కూడా మరో అమ్మాయి విషయంలో కలిగింది ఏమైంది పెద్దవి దూరం ఏముంది పెద్దవి యంగ్ మ్యాన్కి ఐదేళ్ల క్రితం అమ్మాయిని చూసి ఐ లవహర్ అని అనుకున్నాడు అలా అనుకొని యంగ్ మ్యాన్ ఎవరినైనా చూపించండి ఈ ప్రపంచంలో ఏం దాంట్లో పెద్ద గిడ్డూరనే ఉంది అది వర్కౌట్ కాలేదు దానికి ఏదో కొంత పేపర్లకి అవసరమైంది చేసుకున్నాడు ఈ అమ్మాయిని పెళ్ళి అయ్యాడు వాళ్ళు ఊరు పోయాడు అంతా బాగానే దీంట్లో వార్తే ఉంది నాకేం వార్త కనుక్కలేదు కానీ మరి ఈ ఛానల్స్ ఎలా ప్రదర్శించాయి పెద్ద వార్త కనుక్కడ తర్వాత ఇంకోటి ఆ అమ్మాయి అతను పాకిస్తాన్ పెళ్ళాడినందుకు కొంతమంది డెమోన్స్ట్రేషన్స్ చేశారు ఇట్స్ ఓకే ది హ్యావ్ ఏ పాయింట్ బట్ వేరే అర్థేనా ఏమైపోయారు వాళ్ళందరం ఓ బోర్డ్ డెమోనిస్ట్రేషన్ చేసేనా లేదు ఇదంతా చూస్తే అదేదో ఒక చిన్న ఫండ్ తీసుకొచ్చి ఫండ్ వాళ్ళకి వచ్చి ఆ డెమోనిస్ట్రేషన్ చేసేసి ఆ ఫండ్ ఖర్చు మళ్ళీ ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో ఇష్యూ ఇంకో కొత్త ఫండ్ ఇంకో డెమోనిస్ట్రేషన్ వస్తేనే వస్తారు అలాగే ఏమైనా ఉందా అని నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే అదంత ఇంపార్టెంట్ ఇష్యూ అయినప్పుడు దాని మీద అంత తీవ్రంగా మనం స్పందించి దాన్ని అపాలే అయినప్పుడు మరి వేరే రాళ్ళు తీసి పెరా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు మేము ఆకస్తామని ఏదో హడావిడి చేశారు వేరేదే వాళ్ళు ఎక్కడ మళ్ళీ అంటే ఇదంతా కూడా అధ్యారోపమే ఇది పొలిటికల్ అధ్యారోపం ఎలా ఉంటుందో మీకు దృష్టాంతంగా చెప్పారు మన జీవితంలోకి వస్తే మన జీవితం ఇంత గడ్డ భిన్నంగా ఉండదు మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది కొడుకు కోడలు లేకపోతే కూతురు ఒక మనవడు అల్లుడు ఇవి ఇలాగ ఈ అధ్యారోపాలన్నీ వేసుకుంటాం మన మన మనకి కన్ను ఈ కొడుకు కూతురు వీళ్ళని లేకపోతే వీటి ద్వంద్వాలని కన్ను చూపిస్తుందా మనస్సు అధ్యారోపం చేస్తుందా అండి మనస్సు ఇప్పుడు కన్ను చూపించి దాంతో సంబంధం లేకుండా మనస్సు చేసే అధ్యారోపానికి స్వప్నము పేరు ఇప్పుడు ఈ కొడుకు కూతురు ఈ ద్వంద్వాలన్నీ ఉన్నాయే ఇది స్వప్నం అంటారా జాగ్రత్త అంటారా స్వప్నం ఎందుకంటే స్వప్నం యొక్క డెఫినేషన్లో ఫిట్ అయిపోతుంది హ్యాపీగా కన్ను చూపించి దాంతో సంబంధం లేకుండా మనస్సుతో చేసే అధ్యయారోపానికే స్వప్నం అని పేరు అంతే మన మన జీవితం అంతా స్వప్నం ఇంట్లో ఇంకేం సందేహమే లేదు కాబట్టి ఇది స్వప్నము వంటిది మన నాకు ఒక మహాత్మును అన్నాడు అయమ్మమ్మ పుత్ర అన్నాడు అయమ్మ పుత్ర అంటే ఆయన అన్నారు కరెక్టే నీ పుత్రుడే స్వాత్మిక పుత్ర అంటే వీడు నా కొడుకు అనే స్వప్నాన్ని చూస్తున్నాడు అని అన్నాడు అయితే ఆ సంగతి తెలియటానికి వాడు పెద్ద వివేక జ్ఞానం గలవాడై ఉంది ఇప్పుడు స్వప్నం వచ్చింది స్వప్నంలో నా కొడుకు అని కొడుకు అనబడ్డాడు జా వీడు జాగ్రత్త వస్తులో ఉన్నాడు వీడు నా కొడుకు అని అంటున్నాడు ఈ రెండింటికి తేడా ఏమైనా ఉందా చాలా తేడా ఉందని అనుకుంటారు కాదు తేడా లేదు అని అట్లీస్ట్ ఇన్ ప్రిన్సిపల్ తేడా లేదు ఇది స్వాప్మిక స్వాప్మిక పుత్రుడు ఇక్కడ కూడా స్వాప్మిక పుత్రుడే అని తెలుసుకోవటానికి చాలా పెద్ద వివేకం ఉన్నాడు కొద్దిపాటి వివేకం పనికిరాదు ఒకప్పుడు మీ ఫ్యామిలీ కండిషనింగ్ మీ రెలిజియస్ అండ్ కల్చరల్ కండిషనింగ్ కూడా ఈ వివేకానికి ఘోరంగా అడ్డుపడుతుంది చాలా కష్టం కాబట్టి దీంట్లో వైతస్య ప్రకరణంలో శ్లోకం స్వప్న జాగరిత స్థానే ఏకమాహు మనీషిణ మహాత్ములు ఏమని చెప్తున్నారు స్వప్నస్థానము జాగరిత స్థానము రెండు కూడా ఒక్కటే హి నిశ్చయముగా ఒక్కటే ఎందువల్ల భేదానం హి సమత్వేన ప్రసిద్ధేన ఇవ హేతున ఏ భేదాలు మీకు జాగ్రత్తలో అనుభవానికి వస్తున్నాయో సేమ్ భేదాలన్నీ భేదములు అంటే భిన్న భిన్నములుగా భాషించే పదార్థములు అని అర్థం భిన్నత్వైన సో సమత్వేన సో మీరు స్వప్నంలో వేరు వేరు పదార్థములు భిన్న భిన్నములుగా భాషిస్తున్నాయి జాగ్రత్తలో కూడా అంతే మీరు ఆలోచించి చూడండి జాగ్రత్తలో కూడా అంతే జతే ఒంటరిగా కూర్చుని ఆ ధ్యానం చేయాలి ధ్యానం అంటే కూడా మళ్ళీ ఏదో మంత్రం పట్టుకున్న దాన్ని పట్టుకునే రాపాడించడం అలా అదో రకం ధ్యానం అలా కాకుండా ఆత్మవిచారం చేయాలి సో ఒక ఆయన అన్నారు నేను అక్కడికి ఆ మెడిటేషన్కి వెళ్ళానండి వాళ్ళు మంత్రం ఏమీ చెప్పట్లేదు నేను అడిగాను కూడా మంత్రం ఏదైనా చెప్పాలి కదా మరి వీళ్ళు ఎందుకు చెప్పట్లేదని మంత్రమే అక్కర్లేదు మేము చెప్పినట్టు చేయమన్నారు ఆయన అనేదో కంప్లైంట్ కింద చెప్పాడు ఒకనా వాళ్ళు చెప్పినట్టు చేస్తు మంత్రం చెప్పేవాళ్ళు మంత్రం చెప్పారు వీళ్ళు ఏ మంత్రం వద్దని చెప్పేసి దీంట్లో ఏమైనా గుణం ఉందేమో చూడు ఎందుకంటే మంత్రధ్యానం ఒకటి ఆ అమనీభావంలో మంత్రం ఎక్కడ ఉంటుంది మరి ఇక్కడ అమనీభావం అనేది ఒకటి ఉంది కదా కాబట్టి ఏ మంత్రం లేకుండా ని మనస్సులో ఏ చలనం లేకుండా పెట్టమని వాడు చెప్తున్నాడు అది కూడా ఒక ధ్యానమే వై వై యూ హ్యావ్ అన్ అబ్జెక్షన్ టు దాట్ అంటే కల్చరల్ కండిషనింగ్ అలా ఉంటుంది అలాంటి కండిషన్ ఒక అతను అన్నాడు విపశ్యన ఈజ్ యూస్లెస్ అని అన్నాడు ఎందుకన్నాను అంటే మంత్రం చెప్పట్లేదు కదా అంటే చూడవా అలా కంగారు మంత్రం చెప్పి మెడిటేషన్ ఒకటి మంత్రం లేని మెడిటేషన్ వారొకటి దీని స్థానం దేవుకుంటుంది దాని స్థానం దానుకుంటుంది కల్చరల్ కండిషన్ తర్వాత ఇంకొకటి కొంతమంది ఏం చేస్తారంటే మహాత్ములు ఏం చేస్తారంటే వాడిని కండిషన్ చేసి పెడతారు ఎందుకంటే వాడిని కండిషన్ చేయకపోతే వీడికి శిష్యుడు కాదు వాడు ఇది మామూలుగా టెక్సస్లోనూ అక్కడనో ఈ క్యాటిల్ని తీసుకువెళ్ళేప్పుడు ఈ దే టేక్ క్యాటిల్ అంటే థౌజండ్స్ ఆఫ్ కౌస్ని Uh, they, they move across uh, hundreds of miles appudu a mix up ayipoyi teda raakunnadu undalakosam the brand the cattle prati cattle jo mudra vesthadu ala circular mudra dani charma meedu podutunna mudra adi cherigi podu dantlo vaade aa ranchi yokka symbol untundi adi choodagaane vedu phalana ranchi ki sambandhinchina vaadu ani telisipothu ee pashu aa ranchi ki sambandhinchindi so ఈ సంప్రదాయాల పేరుతోటి మతాల పేరుతోటి గురువుల తోటి, సిమిలర్ థింగ్ దెడు ఓన్లీ డిఫరెన్సీస్ అంటే మెంటల్ లెవెల్ దెడు కొంచెం వినడానికి ఇబ్బందిగా అనిపిస్తే అనిపించచ్చు కాబట్టి సో భేదానం హి సమత్వమైన స్వప్న స్థానంలో మీకు ఎటువంటి భేదాలు కనబడుతున్నాయో జాగ్రత్త స్థానంలో కూడా అదే భేదాలు కనబడుతున్నాయి ప్రసిద్ధేన యొక్క హేతున ప్రసిద్ధ హేతువు ఈ అన్వయ వ్యతిరేక హేతువే అని అన్నారు గౌడపాదాచారి కాబట్టి మరో హేతు ఏమిటంటే బాధితత్వం భిన్న భిన్నములుగా భాషించుట దృశ్యములగుట బాధితములగుట తెలివిరాగానే లేకుండా పోవుట ఈ హేతువుల చేత స్వప్నం మిథ్యాన్ని మీరు అవే హేతువుల చేత జాగ్రత్త మిథ్యా అని మేము నిర్ధారణ చేస్తున్నాము విత అక్కడ ఆయన ఏమన్నారంటే వితథై సదృశా సంత అవితా ఇవ లక్షిత అన్నారు అవి వితథములు కానీ అవితములుగా భ్రమపడుతున్నారు జులు వితథము అంటే చెప్పినప్పుడు తథా అంటే సచినెస్ ఆ సచినెస్ లేదు వాటికి ఇప్పుడు రజ్జు సర్పం ఉందనుకోండి అది వితత్థము ఎందుకని అది సర్పము అని మీరు అనుకుంటారు సర్పము దాని సర్పత్వ విశిష్టమైన ఒక పదార్థము ఇట్ ఈస్ సచ్ అండ్ సచ్ ఏటయా ఇట్ ఈస్ అ సర్ప సరే లైట్ వేసా ఏమైంది మీ సచినస్ పోయి సో కాబట్టి ఇదంతా కూడా మనోదృష్టం ఎదగజదు మనస్సు యొక్క దర్శనం తప్ప వస్తుస్థితి ఏమి కాదు అద్వైతమంతా కూడా అటువంటిదే తద్భావే భావాత్వే చబట్టి తద్భావే భావాత్ తద్ అభావే అభావా కనుక ఎందుకని మనస్సు యొక్క కథ స్పందన ఉంటే ఉన్నాయి మనస్సు యొక్క స్పందన లేకపోతే అవి లేవు కాబట్టి ఆ ద్వైతమంతా కూడా స్వప్న ప్రపంచము వలె మిథ్య తస్మాదాద్యంతవత్వేన మిథ్యవ ఖలుతే స్మృత ఇదంతా కూడా వైతచ్య నుంచి వచ్చిన వాక్యాలు చిన్న చిన్న వాక్యాలు చాలా సరళమైన పదాలతో ఉంటాయి ఇప్పుడు స్వప్నం ఉంది స్వప్నంలో మీరు ఏనుగుని చూశారు అది సత్యమా మిత్యాయ మీత్యా ఎందువల్ల ఏమీనుగండి అలా తెలివిచ్చేపటికి ఏ హూష్ కాకి ఏమీ లేదు అక్కడ అదే కదా మీరు అనేది మరి అదే లాజిక్ అప్లై చేస్తే ఈ జాగ్రత్త కూడా అదే విధంగా నిత్యాన్ని మీకు తెలుసుకోవాలి స్వప్నం మిత్యందు పాపం ఆ స్వప్నాన్ని పట్టుకుని మనం ఇంతలాగా దాన్ని రాపాడిస్తున్నానే అదేం పాపం చేసింది అది మనకి జాగ్రత్త ఎంత స్పష్టంగా ఉన్నాయో అలాగే కనపడుతున్నాయి కదా దాని దానికి అదేం పాపం చేసింది అంటే అబ్బాయి కాదండి పాపపుణ్యాలు ప్రసక్తి కాదు అత్యంత వత్వైన ఇట్ బిగాన్ అండ్ ఇట్ ఎంటెండ్ దౌ కెన్ దట్ బి రియల్ అని మీరు అంటారు ఆ జాగ్రత్త వస్తూ అదే లాజిక్ హండ్రెడ్ వర్తిస్తుంది ఇప్పుడు స్వప్నంలో హేనువుని చూశారు అది మిథ్యా అంద ఎందువల్ల అలా వచ్చింది ఇలా పోయింది ఎక్కడ వచ్చింది కహాయ